దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం కొంతసేపు ప్రార్థనలో సమయం గట్టుదాం ఆయన స్వరము వినాలా మనం జీవించాలంటే ఆయన స్వరము అయిన వాక్యము మనం వినాలా దానికి విధేయత చూపించాలా దాన్ని మన జీవితాలలో పాటించాలా అప్పుడే మన విశ్వాసం బలపరచబడుతుంది అటువంటి విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది మన జీవితాల అద్భుతాలు తీసుకుని మన ప్రభువు కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం దాన్ని మన హృదయలలో భద్రపరుచుకుందాం ఎందుకంటే యుగ సమాప్తిలో వాక్యాన్ని వాడు దొంగిలిస్తాడు దుష్టుడు విశ్వాసం బలపరచని లేకుండా వాడు అడ్డగిస్తా ఉంటాడు పరశుధ్రవకు తండ్రి మీకు వందాలనైనా ప్రభా ఏసుక్రీస్తు నామం గృహంలో మేము అడుగుపెట్టినాం ఈ గృహానికి మీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకాలను కొట్టిమే మనం ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను ఏసుక్రీస్తు నామం పాతలంలో బంధిస్తున్నాం ఆ దీయ ప్రభా మీరిచ్చిన అధికారం మీ మహిమార్థమే మేము వాడుతున్నాం ప్రభా गृह प्रार्थना प्रभाव ओ प्रति प्रार्थना की जवाब विश्विस्त अारे आ रीति प्रार्थ्चना महिमरचना प्रभाव इन्य वक्यापड़ा जीवता सरी चेयनि अंगीकार जीवन सहय पड़ें तुम्हें जीवन चला प्रति चोट साक्ष मैं प्रार्थिना त्रील ఆది కాండం నుంచి ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలనేసి ఆశపడుతున్నాను ముఖ్యంగా చాలామందికి పిల్లలకి ఇష్టమైన వాక్యం అది లేక యువనస్తులకి ఇష్టమైన వాక్యం యోసేపు సంబంధించిన వాక్యం ఆది ముఖ్యంగా యోసేపు జీవితము ఒక ప్రవచనాత్మకమైన జీవితంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన కళలే కాని ఆయన కళలన్నీ ప్రవచనంలాగానే మనకు కనిపిస్తూ ఉంటాయి ఆయనకు చిన్నగా ఉన్నప్పుడు లేక అతనికి రెండు కళలు వస్తాయి కదా యువసేపుకి రెండు కళలు వస్తాయి ఒక కళలో చెట్లన్నీ అతని ఎదుట సాగిలపడినట్లు రెండవ కళలో సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అన్ని అతని ఎదుట సాగిలపడినట్లు అతను రెండుసార్లు కళలు కంటా ఉంటాడు రెండు కళలు ఒకటే భావాన్ని చూపిస్తూ ఉంటాయి అదే రీతిగా అతను ఐగుప్తలో ఉన్నప్పుడు ఫరోగి కలిగిన కళ దాని యొక్క భావంని చెప్పడానికి దేవుడు యో స్టేపును ఏ రీతిగా వాడుకున్నాడు అన్న విషయాన్ని మనం ఈరోజు మనం చూస్తాం ఎందుకంటే అది ఒక ప్రవచనకు సంబంధించింది మన సేవ జీవితం అంతా ప్రవచనాలతో ముడిపడి ఉంది బైబుల్ ప్రవచనాలని ధ్యానించడం మాకు ఆసక్తి ఎందుకంటే ప్రభు ప్రవచన రీతిగానే మాట్లాడుతూ ఉంటాడు బైబుల్ అంతా ఇది ఒక ప్రవచన పుస్తకం నువ్వు ప్రవచనాలను అర్థం చేసుకోకపోతే ఆయన ఆయన యొక్క ప్రణాళిక నువ్వు గుర్తించలేవు క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలహీనత వాక్యాలు ధ్యానిస్తాం కానీ ప్రవచనాలు ధ్యానించాం కానీ అది నెరవేరే టైంకి నువ్వు ఎక్కడుంటావో నీకు తెలియనప్పుడు నీ జీవిత స్థితి ఏ రీతి ఉంటుందో నువ్వు ఎప్పటికీ గ్రహించలేవు కాబట్టి నీ పరిస్థితి నీ భవిష్యత్తు ఏ ప్రవచనాలు ఖచ్చితంగా ధ్యానించాలా అందుకు ప్రవచన వరం మనకు అవసరం అవులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు కొనుతలు రాసిన పత్రికలలో కృపారలను ఆసక్తితో ఆసక్తితో ఆపేక్షించండి మరియు విశేషంగా ప్రవచన వరాన్ని ప్రవచన వరం మనకందరికీ చాలా ముఖ్యమైనది సేవా జీవితంలో దేవుని బిడలకి కాబట్టి ఈరోజు ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయంలో ఫరోకి కలిగిన కళ గురించి మనం చూడబోతున్నాం అదే రీతిగా దానియలు గ్రంథం రెండవ అధ్యాయంలో కూడా ఒక కళని మనం చూడబోతున్నాం నెబుకద్ రాజుకు వచ్చిన కళ యోసేపు విషయంలో చూసినప్పుడు ఫరోకి కలిగిన కళ మరియు దానియలు గ్రంథంలో నెబుకద్ కలిగిన కళ వీటిలోని సత్యాలు ఏంది అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితంలో కూడా ప్రభువు దానియల్లాగా లేక యోసేపు లాగా నిన్ను నడిపించబోతున్నాడు అన్న సత్యం నువ్వు గ్రహించగలవు ఎందుకంటే ప్రతి విశ్వాసీ జీవితాలు ఈ రీతిగానే ఉంటాయి యోసేపు జీవితం ఏ రీతిగా నీ జీవితం నా జీవితం అదే రీతిగా ఉంటది అదే రీతిగా ఉన్నది దాని జీవితం ఏ రీతి మన జీవితాలు కూడా అదే రీతిగా ఉంటాయి కాబట్టి వాళ్ళ జీవితాలు నువ్వు సరిగా అర్థం చేసుకోకపోతే నీ జీవితం ఏ రీతి పోతున్నా ఎప్పుడు గ్రహించలేవు అందుకని ఈ వాక్యాలు మనం ధ్యానించాల ఎన్నిసార్లు ధ్యానించినం ఎన్ని సంవత్సరాలు కానీ అందులోని ప్రవచనాత్మకమైన సత్యని నువ్వు గ్రహించకపోతే నువ్వు ఇంకా పసి పాలు పసిపిల్లవాళ్ళలాగానే పాలు దాగే దశలనే ఉన్నవని గ్రహించాల కానీ మాంసము గట్టి పదార్థాలు తినే ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగకపోతే ఏ రీతిగా నువ్వు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏరీతిగా ఎదుర్కోగలవు ఇవన్నీ నేను ముందుగానే మీకు చెప్పి ఉన్నాను మీరు వీటిని గ్రహించలేదా లేఖలను పరిశోధించలేదా అని ఆయన హెచ్చరిస్తున్నాడు ఈరోజు కాబట్టి నలభై ఒకటవ అధ్యాయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ఒకసారి నలభై ఒకటవ అధ్యాయము మొదటి 7 వచనాలలో ఆ ఫరోకి ఒక కల కలిగింది ఆ కళకి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం రెండు ఏండ్లు గడిచిన తరువాత అని ఆరంభమవుతుంది ఆ వాక్యం కాబట్టి మనకు ప్రభు ఒక విషయాన్ని చూపిస్తుండడు ఆత్మీయ సత్యం ఏంటంటే రెండు ఏండ్ల తర్వాత వచ్చేది మూడవ సంవత్సరం కదా రెండు ఏండ్లు గడిచిన తర్వాత మూడవ సంవత్సరం అంటే మూడు అనేది చివరి అవకాశం అనేది మూడు అనేది లాస్ట్ వార్నింగ్ ప్రవచన పుస్తకాలలో లాస్ట్ వార్నింగ్ అందుకే బైబుల్ అంతటా మూడవ నాడు మూడవ నాడు అని మనం ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం బైబుల్ అంతా ఆది కాండం మొదలుకొని చివరి వరకు ప్రకణ కూడా మనం చూస్తాం మూడవ నాడు కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత అంటే మూడవ సంవత్సరం అర్థం కాబట్టి మూడు చివరి అవకాశం ప్రభు మనకి ఇస్తా ఉంటాడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోరుకు కాబట్టి ఆ మూడు అన్నప్పుడు ఫైనల్ వార్నింగ్ ఇక్కడ ఇప్పుడన్నా మీరు సంపూర్ణంగా మారండి ఇప్పుడన్నా సంపూర్ణంగా ఆయన జీవించడం నేర్చుకోండి అన్న హెచ్చరిక ఇది కాబట్టి రెండు ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కనెను కాబట్టి ఆయనకు ఒక కళ వచ్చింది ఇక్కడ అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైన వ్యూ బలిష్టమైనవి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు జమ్ములు మేయిచుండెను కాబట్టి ఇక్కడ రెండు అంశంలు మొదటిది ఏంటంటే మూడవ సంవత్సరంలో ఆయన కల కలిగింది దాని తర్వాత ఏడు ఆవులు కాబట్టి ఏడు అనేది సమాప్తం సంపూర్తి అని అర్థం ఏడు అంటే ఇంకా ఫైనల్ అన్నట్టు ఇంకా ముగించబోతుంది అని అర్థం ఎనిమిది అంటే న్యూ బిగినింగ్ లైఫ్ బైబిల్ అంతట్లో మనం ఎనిమిది గురించి కూడా చూస్తూ ఉంటాం కాబట్టి మూడవ సంవత్సరంన ఆయన కలిగిన కళలో ఏడు అన్న అంశం మనకు చూపిస్తుండే దేవుడు అంటే జీవితంలో ఇది లాస్ట్ వార్నింగ్ లాస్ట్ అవకాశం అన్న విషయం కూడా హెచ్చరిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమని చూస్తున్నాం ఆ ఏడు ఆవులు ఏటిల నుండి పైకి వచ్చు జమ్ములో మేయిచుండెను అంటే అది గడ్డి కదా జమ్ము అంటే గడ్డి గడ్డి మేయిస్తుంది అవన్నీ వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిల నుండి పైకి వచ్చు ఏటి ఎటున ఆ ఆవుల దగ్గర నిలిచి ఉండెను కాబట్టి ఇప్పుడు పద్నాలుగు ఆవులు ఉన్నాయి ఇక్కడ కదా అంతేనా పద్ ఆవులు ఉన్నాయి అంటే మొదటి ఏడు ఆవులని తక్కిన ఏడు ఆవులు చూస్తా ఉన్నాయి చిక్కిపోయిన ఆవులు చూడడానికి వికారంగా ఉన్నాయని ఉంది అక్కడ కదా అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిష్టమైన ఆవులను తినివేచుండెను ఈ కష్టం కదా అసలు ఆవులు అవి వెజిటేరియన్ క్రీచర్స్ కదా అవి హర్బీ హర్బీవోరస్ అంటారు వాటిని కానీ ఇక్కడ ఆవులను తినివేయడం చూస్తున్నాం ఈ కలలో కదా అది ఎవరైనా ఊహిస్తారా ఇట్లా ఎట్లా జరుగుతుంది అసాధ్యం అది యాక్చువల్ గా కానీ నేను ఈ మధ్య ఎక్కడో చూసినాను ఆవులు మాంసం తినడం వెరీ రీసెంట్ ఎక్కడో చూసిన నేను పేపర్ కూడా చూసినా నేను ఆవులు మాంసం తినడం ఏదో ఆశ్చర్యం కదా ఎన్ టైమ్స్ అన్ని మిస్టీరియస్ గా ఉంటాయి అనేది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది అయితే ఇక్కడ ఫరు ఈ కళగా అన్నాక ఏం జరిగిందో చూడండి ఉలిక్కి పడి సాధారణంగా కళలు వస్తే ఉలిక్కి పడి ఉంటాం కదా లాస్ట్ టూ డేస్ నుంచి మా ఇంట్లో కూడా అంత గందరగోళం ముందే వస్తూ సంపద వరకు చెప్పిన మా పాపకి ఒక కళ వచ్చిందంట ఏంటంటే త్రీ ఆ కళలో నేను మా పాపకి చెప్తున్నానంటే ఇంకెందుకమ్మా ఇంకా నేను ఇంకా త్రీ మంత్సే ఉంటానమ్మా నేనున్నా లేకున్నా మీరు మంచిగా చదువుకోవాలమ్మా అనేసి నేను హెచ్చరిస్తున్నా కళలో ఇంకా మీరు డిస్టర్బ్ అయిపోయి ఇంక మా డాడీ వెళ్ళిపోతాడేమో అనేసి ఇంకా మా ఇంట్లో అందరికి అంటించింది ఆ డిసీజ్ అనేది ఫియర్ కదా ఇంకా మా వైఫ్ కట్టుకుంది నేను చూస్తే సోఫాలో కూర్చొని ఇట్లా ఆలోచిస్తూ నేను ఇంటికి వచ్చినప్పటికీ ఇట్లా కూర్చొని ఆలోచిస్తా ఉన్నారు కానీ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం దేవుడు నాకు ఒక దర్శనం చూపించింది ఏంటంటే నా సేవ జీవితము నా జీవితం ఎట్లా ముగిస్తుందో నాకు చూపించాడు అటు నార్త్ నేను చాలా సార్లు చెప్పింటా కూడా నేను చాలా ప్రాంతాలలో అటు ఎట్ట నార్త్ ఇండియా మహారాష్ట్ర వెస్టన్ తెలియదు సెంట్రల్ తెలియదు కానీ ఒక ప్రాంతంలో నేను ముస్సలోన్ అయిపోయి సేవ చేసుకుంటున్నాను అంత గడ్డము అంతా ముస్సలోన్గా అయిపోయి మంచమీద పండుకున్నట్లు నా చుట్టూ ముఖము అసలు ఎవరు గుర్తెరగని ప్రజలందరూ నా చుట్టూన్నారు అట్లా నా కాలం ముగిసినట్టు నేను దేవుడు నాకు కాబట్టి నా గురించి చాలా మంది కళలు వస్తా ఉంటే చెప్తా ఉంటే నేనేం భయపడను ఎందుకు భయపడను నాకు తెలిసి నేను ఆల్రెడీ చనిపోయినా కదా నేను ఆల్రెడీ చనిపోయినా ఎప్పుడు నైన్టీన్ సెవెంటీస్ అనేది ఇప్పుడు కొత్తగా చనిపోయాడు ఏముంది చూడండి బైబుల్ అంతట్లో మరణం అనేది నరకానికి సంబంధించి ఏసో కూడా అంటాడు ఆ అమ్మాయి మరణించలేదు లాజరు మరణించలేదు నిద్రించున్నారు అంటారు అంటే శరీరకంగా ఈ శరీరాన్ని విడిచిపోక తప్పదు కానీ మరణం అనేది నిత్య నరకానికి వెళ్ళడానికి గురించి చెప్తున్నాడు అక్కడ వాక్యం అంతా కాబట్టి మనము ఎప్పుడు కూడా మరణించాం ఎందుకంటే రక్షింపబడ్డ మనం సదాకాలము మన ప్రభుత్వం ఉండే వాళ్ళం మనం ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడము దేని విషయంలో ఇంత చిన్న ముల్లుగుచ్చుకున్నా మనకి ఏం కాదు ఎందుకంటే ఆల్రెడీ మరణించిన వాళ్ళం నాకేంది ముళ్ళు అటువంటి విశ్వాసంలో మనం బలపడాలా కాబట్టి ఏముంది ఈ లోకంలో లేకపోతే ఆ లోకంలో శాశ్వతంగా ఉంటాం కదా ఆ పాప పాప పాడుతుంది ఇక్కడ టెన్ థౌసండ్ ఇయర్స్ అని ఒక పాట పాడుతుండే మీ ఇంటికి వస్తే లాస్ట్ టైం బ్లెస్ బ్లెస్ అనే పాట పాడుతుంది టెన్ థౌసండ్ ఇయర్స్ అండ్ దేర్ ఆఫ్టర్ అనే పాట నాకు అప్పుడు అనిపించింది మనము ఎన్ని సంవత్సరం మనం సదాకాలం ప్రభుత్వం ఉండబోతున్నాం కదా ఇది అశాశ్వతం ఇది కదా ఇది అశాశ్వతం ఎంత సంపాదించుకున్నా ఇవన్నీ విడిచిపెట్టాల్సిందే కాబట్టి ఆ టైంలో వీటి మీద ఏమి మోసి ఉండదు ఇప్పుడు మోజు కానీ ఆ టైంలో ఏముండవు మోజు అన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది కానీ చూడండి అక్కడ వెలిగిపోకముందు ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది ఆ పని చేస్తలేం మనం అదే నేను హెచ్చరిస్తున్నట్టు అందుకే మా సేవ జీవితాన్ని మేము అందరికీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఎన్ని నేను చూపిస్తున్నాను ప్రవచనాలు ధ్యానించకపోతే మీరు ఎప్పుడు విగ్రహించలేరు మీకు అంత ఆశ్చర్యం ఉంటుంది నేను కుటుంబంలో పుట్టి సంవత్సరాన్ని నేను చూడలేదు చాలా మంది పాస్టర్స్ చెప్తారు నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నా కానీ నాకు తెలియదు విషయం అవును ఎందుకు తెలియదు అంటే నువ్వు అది చూడలేదు అక్కడ అక్కడే ఉంది వాక్యం లేదు నేను బైబుల్ కాలంలో చదివినాను థియాలజీ చేసినాను అయినా కానీ నాకు ఎక్కడ కనిపించలేదంటే అప్పుడు నీకు కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు నా కనీసం లాస్ట్ మూమెంట్స్ ఇది పర్లోకంలో కూడా ఆశ్చర్యమైన క్రియలు ఉంటాయి అన్న విషయాన్ని ప్రభు మనం చాలా చిన్న గుంపే ప్రభు సన్నిహితంగా పోతారంట పర్లోక రాజంలో కూడా గొప్ప బయటనే ఉంటారంట ఆ మందిరం యొక్క వెలుగు నందు సంచలిస్తా ఉంటారు కానీ వెలుగులోనికి ఎవ్వడు పోడంట చిన్న గుంపు పోతుందంట ఆ చిన్న గుంపులో మేము ఉండాలన్న ప్రయాసంతోనే ఇవన్నీ నేర్చుకుని ప్రకటిస్తున్నాం ఎవరు చెప్పాడు ఇటువంటి సీక్రెట్స్ బైబుల్లోని సీక్రెట్స్ చెప్పని మనం అందరికి చెప్పాలా అందరూ ప్రభు సన్ని సన్ని ప్రభుకి ప్రభు చెంతకపోయి అతన్ని మనం అలింగనం చేసుకోవాలా కౌవులు ప్రభుని అటువంటి స్థితికి నువ్వు ఎదగాలంటే ఉత్తమ మతపరమైన జీవితంలో సరిపోదు నువ్వు ఒక పని చేయాలా దాని క్లుప్తంగా చూపిస్తాను కాబట్టి ఇక్కడ చూడండి ఫరుక్ ఒక కళ కణిగింది మధ్యరాత్రి మెలుకొచ్చింది అది ఎంత గందరగోళంగా ఉంది కల ఏంది గాబర గాబరా అని నిద్రబట్టలే కొంచెం సేపటి తర్వాత నిద్ర చూడండి అంతలో ఫరు మెలుకొనను తర్వాత అతడు నిద్రించి అంటే మెలుకున్నాడు మొదటి కళ తర్వాత సెకండ్ కళ పార్ట్ టూ మొదటి కళ తర్వాత అతడు నిద్రించను దాని తర్వాత రెండోసారి కూడా కల కనెను ఇప్పుడు చూడండి ఇది రెండోసారి కళ ఈ రెండో కళలో ఏం జరిగింది అనేది మీరు అర్థం చేసుకోవాలా అందులో మంచి పుష్టిగల గల ఏడు వెన్నులు ఒక్కదంటున పొట్టుచుండెను ఏడు వెన్నులు కాబట్టి ఇక్కడ కూడా ఏడుంది ఏడు అంటే ఫైనల్ ఇంకా అయిపోయింది సమాప్తం అన్నట్టు సెవెన్ ఇస్ ఎ కంప్లీషన్ సైకిల్ కంప్లీషన్ అంటారు బైబుల్లో కాబట్టి ఏడు వెన్నులు ఒక్కదంటున పొట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు అంటే చికిపోయిన ఎంత దానికి డిసీజ్ ఉంటాయన్నట్టు ఆ వెన్నులకి కాన్స్కి కదా పీల వాటి తర్వాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టి ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మ్రింగివేసెను ఇది కూడా ఆశ్చర్యమే అసలు నిజంగా జరగవు కళలో నిజంగా జరగవు ఆ కుళ్ళిపైన పుచ్చిపైన వెన్నులు మంచి బలిష్టంగా ఉన్న వెన్నులను మింగడమేంది అసలు ఊహించగలం కదా కానీ ఎందుకు ప్రభు ఇటువంటి కళ మనం అర్థం చేసుకోవాలి వీటి అన్నిటి వెనకలో ఒక ఆత్మీయ సత్యం మన ఈ బ్రదర్స్ కి సిస్టర్స్ కి తెలుసు ఇవన్నీ వీటికి సంబంధించిన ఆత్మీయ చిహ్నాలు తెలుసు ప్రభు మనకు చూపించిన ఒక విధానం ఉంటుంది వీటిని నేర్చుకున్న విధానం వీటి సత్యం గ్రహించకపోతే నీ కాలంలో సండే స్కూల్లో ఉన్నట్లే ఉంటది కానీ నువ్వు ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదిగినట్లుంటది కాబట్టివన్నీ యుగ సమాప్తికి సంబంధించిన విషయాలు యుగము ముగించే టైంకి ఇవన్నీ నెరవేరబోతున్నాయి ఏందంటే ఏడు సంవత్సరములు ఫలము ఏడు ఏడు సంవత్సరములు ఆ కరువు అన్న విషయాన్ని యోసపు జ్ఞాపకం తీస్తుంది దేవుడు ఈ విషయాన్ని చూడండి ఇక్కడ తెల్లవారినప్పుడు ఆయన మనసు కలవరపడను గనుక అతడు ఐగుప్తు శనగాండనందరినీ అక్కడి విద్వాంసులను అందరినీ పిలువన పిలువనంపి ఫ్ తన కళను వివరించి వారితో చెప్పాను కానీ ఫరోకు వాటి భావమును తెలుపగలవాడేవడను లేకపోయాను ఈ రోజులలో చాలా మంది బ్రదర్ నాకు ఈ కళ వచ్చింది బ్రదర్ నాకు కళ వచ్చింది అనేసి వచ్చి చెప్తా కానీ పాపం వాళ్ళకి వాటిని చెప్పేవాడు లేడు ఎందుకు లేడు ప్రవచనాత్మకమైన వరము లేని చాలా మంది కనిపిస్తూ ఆదరణకరంగా వాక్యం చెప్తారు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్ని బాగానే ఉంటాయి కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవి ప్రభు ఒక్కడ తప్ప ఎవరు బయలుపరచరమని అవన్నీ మనం గ్రహించకపోతే ఆయన వచ్చే టైంకి నువ్వు ఎట్లా సిద్ధపడగలవు కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం అయితే ఎవ్వరూ చెప్పలేని స్థితిలో ఉన్నారు ఏ విద్వాంసులు శకునగాండ్రు ఎవ్వరు కూడా ఈ కళాభావం ని చెప్పలేకపోయినారు అప్పుడు అక్కడ ఏం జరిగిందనేది మీరు చూస్తారు ఆశ్చర్యకరంగా అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదమును జ్ఞాపకము చేసుకుని వచ్చినాను ఏంటది యూసేఫ్ కి వాగ్దం చేసి నేను మంచిగా ఉన్నప్పుడు నీ గురించి ఫరోక్ చెప్పి నిన్ను బయటికి రప్పిస్తా చెరసాల నుంచి అని కాబట్టి ఇక్కడ యూసేపు ఇప్పుడు యూసేఫ్ సీన్ లకి వస్తున్నాడు ఫరూ కలిగిన దర్శనం కలలో కళభావం ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు యూసేపు రావాల్సి వస్తుంది ఆ సీన్ లోకి అదే ఇక్కడ మనం చూస్తున్నాం ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యకారకుల అధిపతుని మా ఉభయలను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట ఉంచెను ఒక రాత్రి నేనును అతడును మేమిద్దరమును కలలు కంటిమి ఒకడు ఒక్కొక్కరు వేరు వేరు భావములు గల కలలు చెరి ఒకటి కంటిమి అక్కడ రాజ సేనాధిపతికి దాసుడయుండి ఒక హెబ్రియుడు హెబ్రి పడుచువాడు చూడండి హెబ్రి పరుచువాడు మాతో కూడా ఉండేను అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావము మాకు తెలిపాను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావము తెలిపాను అతడు మాకు ఏ భావము తెలిపాను ఆయా భావము చొప్పున జరిగాను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షకారకుని వేలాడ దీచేనని ఫరూక్ చెప్పగా చూడండి యోసెప్ ఈ భావాన్ని దేవుడు బయలుపరచండు అవి నెరవేరైన విషయం ఈ పానదాయకుడు జ్ఞాపకం చేసుకుని ఫరోకి చెప్తుండ్రు ఒక్క వ్యక్తి తప్ప ఎవడేవి మీకు చెప్పలేడు ఎవరు ఆ వ్యక్తి యవసేపు అంటున్నాడు అప్పుడేం జరిగిందో చూడండి ఫరో యువసేపు ని కాబట్టి చెరసల నుండి అతని తర్వాత త్వరగా రప్పించి చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా త్వరగా రప్పించిర్రు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి నుండి మీకు తెలుసా ఎవరికైనా తెలుసా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో యవసేపు జీవితాన్ని మీరు ఒకసారి గమనించుకోండి తన అనదమ్ములు ఆయన ఏరీతిగా శ్రమల పాలు అతన్ని బట్టలు లాగేసి అతన్ని బాగా కొట్టి ఒక గుంతలో పడేసిపోయారు కదా ఒక గుంతలో పడేస్తారు అంటే ఒక పిట్ గుంత అంటే పిట్ అంటారు ఇంగ్లీష్ లో ఒక పిట్ లో పడేసి పంపోతే ఆ బిజినెస్ మెన్ ఐగుప్తు పోతున్న బిజినెస్ మెన్ను అతన్ని ఆ పిట్లో నుంచి తీసుకొని పోయి ఎవడ అమ్మేస్తారు ఫొత్తిఫర్ కి కదా ఫొత్తిఫర్ కి అమ్మేస్తారు తర్వాత మీకు తెలుసు ఏం జరిగిందో యోసేపు జీవితం డైరెక్ట్ చెరసలాగా పోతాడు అక్కడ నుంచి కదా చెరసరకు పోవాల్సి వస్తుంది పొత్తిపరం ఇంటి నుంచి పిట్టు నుంచి ప్రిజర్కి వెళ్ళిండి అది మనం అర్థం చేసుకుంటాం అంటే దాని ఏమంటాం ఆ పదాన్ని పిట్ అంటే ఏంటంటే గుంత అంటారు కందకం అంటారు కందకం నుంచి కారాగారానికి పోయినట్టు ఎవరికి చెప్పాలంటే మనం తెలుగు నేర్చుకుంటున్నాం కదా ఒక కందకం నుంచి కారాగారానికి పోవాల్సి వచ్చింది యువసేపు జీవితం అంటే మనం ఇంగ్లీష్లో చెప్తాం ఫ్రయింగ్ ప్యాన్ నుంచి ఫైర్ లో పడడం ఫ్రయింగ్ ప్యాన్ మీద ఫిష్ వేసి ఫ్రై చేస్తుంటారు చూడండి అది ఫ్రయింగ్ ప్యాన్ నుంచి పోయి పెనం అంటాం తెలుగులో పెనం మీద ఉన్న చేప పోయి అగ్నిలో పడిందంట అట్లుంటది అంటే పరిస్థితి క్రైస్తవ జీవితం అట్లనే ఉంటుంది కదా ఎన్ని సార్లు మనం ఆ బ్రదర్ సాక్ష్యం వింటుంటే అటే ఇచ్చింది కదా ఒక శ్రమ నుంచి ఒక శ్రమకి ఒక శ్రమ నుంచి ఒక శ్రమకి ఒక శ్రమ నుంచి ఒక శ్రమకి తీసుకపోతూనే దేవుడు ఎందుకంటే సంపూర్ణంగా మనల్ని ఆయన కొరకు తయారు చేయడం కొరకు ఆయన కొరకు సమర్పించబడి జీవితం కొరకు మనల్ని అట్లా తయారు మనం అన్ని శ్రమలకుండా పోక తప్పదు అగ్ని బంగారము ఎరీతిగా శోధింపబడుతూ ఉంటుంది అగ్నిలో మన జీవితాలు కూడా అంతే వెండి ఏ రీతిగా శుద్ధీకరింపబడుతుంది అగ్నిగుండా పోకపోతే శుద్ధీకరింపబడదు కదా అట్లనే మన జీవితాలు కూడా తయారు చేస్తాడు దేవుడు ఆ రీతిగా ఇట్టు నుంచి ప్రిజన్కి ప్రిజల నుంచి ప్యాలెస్ ఇప్పుడు ప్యాలెస్ కి ఆయన ఇప్పుడు ప్రిజన్లున్నాడు త్వరగా ఎంత త్వరగా అంత కాలం నుంచి వెయిట్ చేస్తుండే ఓపికతోని కష్టాలలో ఆ చెరసాలలో ఇప్పుడు చెరసాల నుంచి ఆయన ప్యాలెస్ కి చూడండి త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఎంతకాలం అయిందో ఫరో యుద్ధకు వచ్చెను ఫరో యోసేపుతో తన కళ నేను ఒక కళ కంటిని దాని భావంను తెలిపేవాడు ఎవడును లేడు ఇప్పుడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ యొక్క ప్రవచనా దర్శన కల గురించి మనం ధ్యానిస్తున్నాం యోసేపు మాట్లాడుతున్న విధానాలు చూడండి క్రైస్తవ జీవితంలో నువ్వు నేను మాట్లాడుతున్న విధానాలు ఆ రీతి కూడా లేవో పరిశీలించుకోవాలి ఈరోజు మనం యోసేపు నిప్పుడు దేవుడు ఆ కందకం నుంచి ప్యాలెస్ కి తీసుకుపోతున్నాడు పెట్టి నుంచి ప్రిజన్కి ప్రిజన్ నుంచి ఇప్పుడు ప్యాలెస్ కి తీసుకెళ్తున్నాడు దేవుని విధానాల్లో ఈ రీతిగానే ఉంటాయి మంటి పురుగు మన జీవితాలన్నీ ఏ రీతిగా లేవనెత్తుతాడు దేవుడు ఇక్కడ ఒక విధానం నేర్పిస్తున్నాడు ఎంత టైం పడుతుంది కొన్ని జీవితం కొందరికి షార్ట్ టైం పడుతుంది కొందరికి లాంగ్ టైం పడుతుంది నా జీవితంలో లాంగ్ టైం పట్టింది ఆ బ్రదర్ జీవితంలో షార్ట్ టైం పట్టింది అంతే తేడా ఆ బ్రదర్ జీవితంలో లాంగ్ టైం పట్టింది ఈ బ్రదర్ జీవితంలో షార్ట్ టైం పట్టింది అంతే మన దృష్టిలో మన మనం అనుకుంటున్నాము ఎందుకు బ్రద బ్రహ్వా ఇంత డిలే ఆల్ డిలే అంటారు కదా మన దృష్టిలో ఆలస్యం కానీ ఆయన ఆయన దృష్టిలో తగిన సమయం అది కాబట్టి తగిన సమయం ఆయన దృష్టిలో ఉన్నప్పుడు నువ్వు దానికి వచ్చి ఇప్పుడు వస్తుంటే వాళ్ళ చుట్టాలలో బ్రదర్స్ ఆ సిస్టర్ వాళ్ళ చెప్తున్నారు సాక్ష్యం ఓ బ్రదర్ తన జీవితంలో కార్యం జరగలేదనేసి దేవుడి మీద నమ్మకమే పోయింది బ్రదర్ నాకు అంటున్నాడు అంటే ఎందుకంటే ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు కార్యం జరగాల ఆయన ఆయన ప్రార్థన ఆ రీతి రేపు ఒకరు నేను నేను పలాని ప్రాంతానికి పోతున్నా నాకు డబ్బు రావాల బ్రదర్ ప్రార్థన చేయి నేను ప్రార్థన చేస్తాను డబ్బు రాకుంటే ఈ బ్రదర్ ని బ్లేమ్ చేయాలినా ఆ సిస్టర్ని బ్లేమ్ చేస్తున్నారు ఎవరు అక్కడ ఆ సిస్టర్ రాకపోవడం వల్ల ఆ సిస్టర్ ప్రార్థన వల్ల ఎఫెక్ట్ రాకపోవడం వల్ల నాకు దేవుని మీద నమ్మకం పోయిందంటే నువ్వు మనుషులని నువ్వు బ్లేమ్ చేస్తున్నావు దేవుని పిల్లలను బ్లేమ్ చేస్తున్నావు దేవుని బ్లేమ్ చేస్తున్నావు మనం చేయడానికి వీల్లేదు అవును నేను ఒక విషయం చెప్తాను ఎన్నిసార్లు మొన్న కూడా ఒకరికొక చెప్తున్నా నాకు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చే అన్ని అన్ని ఇట్ల చేతి వరకు ఇంటర్వ్యూ ఫైనల్ ఇంటర్వ్యూ ఇంకా క్లియర్ అనుకున్నాను నేను అంతా పర్ఫెక్ట్ ఇంటర్వ్యూస్ చేసిన ఆయన గానీ నాకు ఇంతవరకు రాలేదు దగ్గరకు వచ్చిపోయినాయి అన్ని జాబ్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఇంకా ఇప్పుడు అవసరం కూడా జాబ్ అవసరం లేదు అంటే మనము ఏది కోరుకుంటున్నామో అది రాకపోతుందంటే దేవుణ్ణి మనం తిట్టుకోవాలన్నా మన జీవితంలో మనం అందుకే సామ కీడతల గ్రంథము నలభై అధ్యాయం ధ్యానించినప్పుడు దీనికి జవాబు ఉంటుంది నువ్వు అనుకున్న దానికంటే ఆయన తలుపులు బహు ఉన్నతమైనవి నువ్వేదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నావు అన్నిటికంటే అంతకంటే గొప్ప జాబ్ నీకు ఇస్తున్నాడు నేను సెంట్రల్ గవర్నమెంట్ లో లేని గాని సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద పెద్ద మేనేజర్స్ కి ముప్పై సంవత్సరం ట్రైనింగ్ ఇస్తున్నా వాళ్ళు నా ముందు కూర్చొని నేను చెప్పిన మాటలు వినిపోతూ ఉంటారు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా నా ముందు వచ్చి కూర్చొని వినిపోతూ గంటలు గంటలు అనేసి నేనేం విరవీగుతలేదు ఈ రోజు నాకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు నన్ను ఆ రీతిగా లేవనెత్తే నువ్వు అక్కడ ఉన్నింటే ఈ స్థితికి రాకపోయేవాడే వాళ్ళందరూ వచ్చి నీ దగ్గర కూర్చొని ను చెప్పిన మాటలు వినిపోతున్నావు అంటే యోసేపు జీవితం అలా లేదా? యోసేపుని ఎందుకు ఆ దశకి స్థిరపరచేడు దేవుడు ఇప్పుడు ఫలం లాంటి కూడా వినాలా నీ మాట ఈ లోకంలో రాజులు నేను వినాలా కాబట్టి నిన్ను ఎందుకు హయ్యర్ పొజిషన్స్ కి లేపుతున్నాడు సిస్టర్ మీరు అర్థం చేసుకోవాలి ఈ ఎందుకు మిమ్మల్ని హయ్యర్ పొజిషన్స్ కి లేపుతున్నాడు దేవుడు ఏడేళ్ల తర్వాత మిమ్మల్ని హయ్యర్ పొజిషన్ కి లేపుతున్నాడు అంటే మీరు ఒక పార్ట్ ఫస్ట్ మీ ద్వారా ఆ యువసేపు ద్వారా ఐగుప్తు దేశాన్ని కాపాడబోతుండే దేవుడు ఒకనొక దినము యేసు ప్రభు ఆ దేశానికి పోబోతున్నాడు భవిష్యత్తులో ఇది ఎంత మూడు నాలుగు వేల సంవత్సరాలకి తన జరిగిన స్టోరీ ఇది యేసుప్రభు పుట్టక ముందు యేసుప్రభు తన తల్లి తన తండ్రి ఈ లోకంలో తల్లిదండ్రులు యేసుప్రభుని తీసుకొని బాలుడైన యేసుని తీసుకొని ఐగుప్తుకి పోతారు ఆ దేశాన్ని కాపాడాలంటే మూడు సంవత్సరాల ముందే యువసేపు ఉండాలా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా ఆ రోజు యువసేపు లేకపోయింటే ఈ రోజు ఐగుప్తుండకపోయాడు కరువుతో డిట్రాయ్ అయిపోయింది ప్రభు ఎందుకు మనం నిలబడుతున్నో అర్థం చేసుకోండి ఈ లోకస్తులకి ప్రభుని చూపించడం కొరకు ఇక్కడ యోసేపు మాట వినండి ఏమంటుండో నువ్వు మాట్లాడగలవా నేను ఇప్పుడు ఈ బ్రదర్ చెప్పినట్లు నేను చనిపోయేవాడిని కానీ ప్రభు నన్ను బ్రతికింపజేసిండు ఆ బ్రదర్ అదే సాక్ష్యాన్ని చెప్తున్నాడు క్యాన్సర్ ఓడిపోయింది ఆమె క్యాన్సర్ ద్వారా చనిపోలేదు ఆమె సాక్ష్యాన్ని కాపాడం దేవుడు ఆయన ఎంత ఆయన ఉన్నంత కాలము తన పిల్లలు ఉన్నంత కాలము ఆ సాక్ష్యం నిలబడుతుంది అది ఎవడు కొట్టి క్యాన్సర్ మీద విజయం ఇచ్చే గొప్ప దేవుడు మనకి మన మన సర్ఫిల్స్ లా వైరస్ మీద కూడా విజయం దేవుడు ఎంతో మంది జీవితాలలో మనం చూసినాం మన సేవ జీవితంలో అనేసి మనం ఎప్పుడు విరవీగం అవసరం కూడా లేదు మనకి ఎందుకంటే అవి చిన్నయి అవి ఆ మిరకుల్స్ చాలా చిన్నవి అసలు మిరకుల్ ఏం తెలుసా నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోవడం అది గ్రేటెస్ట్ మిరకిల్ దేవుని దృష్టిలో మనకు ఆ మిరకుల్స్ అవసరము మన సేవ జీవితంలో రక్షణ బోధాల మనుషులు ఆ మిరకుల్స్ కొరకే మనం ప్రయాసపడతా ఉంటాం పరిగెత్తుతూ ఉంటాం రకరకాల ప్రాంతాలలో కాబట్టి ఇప్పుడు యూసేప్ అంటున్న మాట వినండి ఎవరు సేపు చెప్తున్నారు ఏమన్నా చూడండి ఇక్కడ పదహార వచ్చిన చూడండి ఇది నా కాదు నేను చెప్పలేను ఇది నా కాదు నీ సేవ జీవితంలో అదే నువ్వు బాగా అర్థం చేసుకోవాలా దేవునితో సమానం చేసుకోవద్దు నువ్వు దేవుని కంటే గొప్ప గానే కాదు ఇది నేను సామాన్య మనిషిని నా కాదు నేను చెయ్యలేను ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి సైకాలజీ ఎందుకు మోసకరమైన సబ్జెక్ట్ నేను చాలా లేట్గా అర్థం చేసినాను లైఫ్లో సైకాలజీ ఏమంటుంది అంటే యూ క్యాన్ డూ ఇట్ పాజిటివ్గా ఆలోచించు బ్రదర్ పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం బ్రదర్ పాజిటివ్ అటిట్యూడ్గా ఉండాలి బ్రదర్ సెల్ఫ్ ఎస్టీమ్ యు ఆర్ ఇంపార్టెంట్ పర్సన్ బ్రదర్ అని చెప్తాను రక్షణ పొందకుండా నువ్వు ఇంపార్టెంట్ పర్సన్ ఎట్లయినావు నువ్వు పాపి నువ్వు ఎట్లా ఇంపార్టెంట్ పర్సన్ ఇవి అంత భిన్నంగా ఉంటుంది సైకాలజీ మోడర్న్ సబ్జెక్ట్స్ అన్ని దేవుని బైబుల్ వాక్యానికి అపోజిట్ గా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకుంటున్నాం బట్ యు యూ డు డూ వాట్ ఎవర్ యు వాంట్ అంటే ఎట్లా చేయగలవు నువ్వు నువ్వు మనిషివి నీవు ఖచ్చితంగా ప్రభు యొక్క సహాయం అవసరం కాబట్టి యో సేవ అంటున్నమాట ఈరోజు మనం బాగా అర్థం చేసుకోవాల నా వల్ల నా వలన కాదు దేవుడు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫోతో చెప్పాను ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి మనుషులని ఎప్పుడు కూడా ఎవరిని వచ్చి బ్రదర్ నా పరిస్థితి ఉంది బ్రదర్ అంటే బ్రదర్ మనం ప్రార్థన చేస్తాం మన దేవుడు ఒక్కడే మన దేవుడు ఒక్కడే ఇది చేయగలడు నేను చేయలేను బ్రదర్ నాకు ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా నాకు ఎంత నాలెడ్జ్ నాకు ఎంత పలుకబడునా గొప్ప గొప్ప మినిస్టర్స్ కేసీఆర్ లెవెల్లో నాకు బాగా పరిచయం బ్రదర్ కేసీఆర్ దగ్గర ఉండే లెఫ్ట్ రైట్ అందరు నాకు బాగా పరిచయం బ్రదర్ నేను వాళ్ళ తను ఫోన్ చేసి చేయించుకోవచ్చు కదా గవర్నమెంట్ జాబ్ కదా అయినా కానీ నేను ఫోన్ ఎందుకంటే అది దేవుని యొక్క ప్లాన్ కాదు నేను తెలుసుకున్నాను దేవుని ప్లాన్ అసలు అదే గానే కదా నేను సాక్షిలో జాబ్ చేస్తే ఇక్కడికి వస్తుంటున్నా మీరు పిలిస్తే రాలేను ఈ విషయాలు నేను పంచుకోలేను మీతో కాబట్టి చూడండి ఏది రమ్యమైంది ఏది మాన్యమైంది నువ్వు గ్రహించాలా దేవుని సేవ జీవితంలో ఇది అసలైంది ఆయన వాక్యమే నీకు విడుదల కల్పిస్తుంది కాబట్టి దేవుడు ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కళలో నేను ఆయన కళ గురించి ఇక్కడ వివరిస్తున్నాడు నా కళా పరిస్థితి ఈ రీతిగా ఉందని చెప్తున్నాడు దాని తర్వాత యోసేపు ఒక ఐడియా ఇస్తారు ఏంటంటే ఒక మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తిని నువ్వు ఒక మినిస్టర్ లాగా పెట్టుకో అని చెప్తాడు తన గురించి తను చెప్పుకుంటున్నాడు అనుకుంటారు చాలా మంది తన గురించి తను చెప్పుకున్నట్టుకుంటారు కానీ ఆయన ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు ఒక మనిషిని ఎవరినన్నా హైలీ క్వాలిఫైడ్ ఫెలో మంచి నాలెడ్జ్ ఉన్న ఫెలోని మినిస్టర్ లాగా పెట్టుకో వాడు ద్వారా ఈ ప్లాన్ నెరవేర్చేందా ప్లాన్ లో ఇప్పుడు ఇప్పుడు పంట బాగుంది కాబట్టి ఈ పంటని బాగా సమకూర్చుకో ఆ కరువు కాలంలో ఈ పంటని వాడుకో దేశం బాగోగుల కొరకు అని ప్లాన్ ఇస్తారు అప్పుడు ఫర్ అంటాడు నీ కంటే ఎవరు ఉన్నాడా నీకంటే ఇంటెలిజెన్స్ ఎవరు ఉన్నాడా కాబట్టి చూడండి నీ బాధ్యత ఏంటంటే ప్రార్థన చేసి మనుషులను ప్రభుత్వంతో నడిపించడం అంతే నేను లేవనెత్త వాడు ప్రభే ఈ విషయాన్ని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం ఆయన రెండు పాయింట్స్ నీకు ముగిస్తాను ఆ వాక్యాన్ని రెండు పాయింట్స్ మొదటిది ఏంటంటే దేవుని బిడల్ దేవుని బిడల్ని ఎందుకు దేవుడు ఈ లోకంలో పంపించింది పర్పస్ నువ్వు అర్థం చేసుకోవాలా మనము ఇతర్ల వల్లే జీవించడం కొరకు కాదని పావులు కదా ఇతరుల వల్ల నిరీక్షణ నిరీక్షణ లేని వారి వల్లే మనం ఏడవద్దు జీవించద్దు వాడికి ఉందే నాకు లేదే అని ఏడవద్దు చాలా మంది అట్లే ఉంటారు కదా వాడికి పెద్ద బిల్డింగ్ ఉంది నాకు ఆర్సీసీ యాజ్బెస్టెస్ షీట్స్ ఉన్నాయి ఇల్లు ఉంది అని ఏడవద్దు అది కాదు పర్పస్ అసలే పర్పస్ ఏంటంటే పరలోకంలో జీవితాన్ని కట్టుకోవడం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యోసేఫ్ జీవితంలో ఎన్నో సంవత్సరంలో ఆ లాంగ్వేజ్ అయి చివరికి రావాల్సి వచ్చింది వచ్చి ఆయన ప్యాలెస్ లకు అడుగుబెట్టిండు పెద్ద మినిస్టర్ అయినాడు దాని తర్వాత ఆయన కళ ఎప్పుడు నెరవేరింది చిన్నప్పుడు కన్నా కళ పెద్దవాళ్ళైన నెరవేరింది చిన్నప్పుడు కళ ఏంది ఆ చెట్లన్నీ ఆయన ఎదుట సాగిలపడము లేక సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రంలో ఎదుట సాగిలపడము కళ చూసిడు ఆయన కళ ఎప్పుడు నెరవేరింది లాంగ్ ఇయర్స్ తర్వాత నెరవేరింది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఈ రోజు కళ రేపే నెరవేర లేదు అది దేవుని ప్లాన్ అది లాంగ్ ఇయర్స్ ఆయన పెద్దవాడైపోయి గొప్ప వ్యక్తి అయిపోయి పిల్లలు పుట్టినాక ఆయన నెరవేరింది మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుని దృష్టిలో డిలే కానే కాదు అది అప్రాపరియేట్ టైం మన జీవితంలో కూడా అప్రాపరియేట్ టైంలో దేవుడు మనం లేపుతా కాబట్టి ఎవరి మనం ముందుకు పోవాలా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇంకొక వాక్యాన్ని మీకు చూపించేసి ముగిస్తాను ఇది ఇట్లానే ఇదే విషయం నెబుకద్ నెజర్ కాలంలో కూడా నెరవేరింది నెబుకద్ నెజర్ దర్శనం కలిగినట్టు మనం చూస్తాం కదా దానియుల గ్రంథము రెండవ అధ్యాయంలో ఈ విషయాన్ని చూడండి నేను ఆ యొక్క చూపించి ఆ యొక్క లెసన్ నేర్చుకుని వాక్యాన్ని ముగించుకుందాం దానియుల గ్రంథము దానియుల గ్రంథము రెండవ అధ్యాయం చూడండి మొదటి వత్సరంలో నెబుక ఏలుబడి ఎందు రెండవ సంవత్సరమున కళలు కనెను కలలు కనెను కాబట్టి ఒక్కటి కాదు అది కలలు అంటే ఎక్కువ ఉండొచ్చు కదా మోర్ దెన్ వన్ కొంచెం స్పీడ్ గా చదువు అందులో కూర్చి ఆయన మనసు కలత పడగా చూడండి ప్రతి కల కలత ఎందుకు పరుస్తుంది మనుషులని కళ ఎందుకు నిన్ను కన్ఫ్యూజ్ చేయాలా భయం ఎందుకు క్రియేట్ చేయాలా నువ్వు రక్షణ పొందినాక కలత చెందొద్దు ఆ విషయం అర్థం చేసుకోవాలి వీళ్ళు రక్షణ పొందని రాజులు వీళ్ళు కాబట్టి మనకి కలత ఉంటది నా పొజిషన్ ఒడగొట్టేస్తాడో శత్రువుడు వచ్చిన నా సీట్ లాగేస్తాడో అన్న భయం ఉంటది మరి మనకు అట్లా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆ విషయాన్ని మన జ్ఞాపకం ఇస్తాడు దేవుడు తర్వాత చూడండి ఆయనకు నిద్ర పట్టకుండా కలత వచ్చినప్పుడు నిద్ర ఉండదు కాగా రాజు కళ తాను కలిగిన తనకు తెలియజెపటకాయ్ శనూ గరడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలవనంపుడని ఆగ్ఞాగా వారు వచ్చి రాజు సముఖమని నిలిచేది ఎంత మంది చూడండి ఇంటెలెక్చువల్స్ మాంత్రికులు శకునంట్రు ఫస్ట్ శకునగాంఠు గరడి విద్య గలవారు మాంత్రికులు కల్దీలు నలుగురు కదా అసలు మీకు తెలుసా కల్దీల గురించి కల్దీలు కల్దీలు అంటే బెబిలోనియన్సే కదా బబులోనే కల్దీలు కూడా అయితే పర్టికులర్గా కల్దీల గురించి ఎందు చెప్తుండో నేను మీకు చెప్తాను మీరు ప్రతిసారి వాచ్ చూసుకున్నప్పుడు ఇట్లా వాచ్ చూసుకున్నప్పుడు సెకండ్స్ నీడిల్ ఉంటుంది కదా ఆ సెకండ్స్ నీడిల్స్ కనుక్కున్న వాళ్ళు వాళ్ళు కల్దీ కల్దియన్స్ బెబిలోనియన్స్ టైంలో సెకండ్స్ నీడు కనుక్కున్న వాళ్ళంటే ఎంత ఇంటెలిజెంట్ ఫెలోసం చేసుకోండి అంటే టైము సెకండ్స్ తో పాటు క్యాల్కులేట్ చేయగలిగిన వాళ్ళు అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు దాన్ని ఇన్వెంట్ చేశారు క్యాలిక్యులేషన్స్ చేసి అంత ఇంటెలిజెంట్ ఫెలోస్ ఈ రోజు కంప్యూటర్స్ పెట్టుకొని చేస్తారు కానీ మనుషులు ఆ రోజుల్లో ఏమి డివైసెస్ లేకుండా అనుకున్నారు ఇంటెలిజెంట్ ఫెలోస్ వాళ్ళు బెబలోనియన్స్ కానీ ఈరోజు ఎక్కడ ఉంది బ్యాబిలోన్ ఉందా భూమి అగాధంలోనికి పోయింది అది బాబిలోన్ లేదు కానీ పరంగంధంలో చూస్తాం బబులోను బబులోను కూలేను కూలేను అని చెప్తాడు అంటే ఈ రోజు బబులోను కన్ను కనిపించిన రీతిగా ఉంది అది ప్రపంచం అంతటా అది ఎవరు చూస్తలేడు ఈ రోజు కాబట్టి ఏం జరిగింది ఇప్పుడు చూడండి రాజు వారితో నేను ఒక కళాకంటిని ఆ కళభావము తెలుసుకునే వాళ్ళని నేను మనో వ్యాఖ్యలము నొంది ఉన్నాను అనగా సిరియా రాజు చిరకాల జీవించిన గాకరియుడి కళా మేము దాని భావం తెలియజేసేద్దాము ఇది చాలా కిటుకు నేను కళ కన్నాను కానీ మీకు చెప్పాను కానీ మీరు దాని కళ భావం చెప్పాలా అంటే ఎట్లుంటది చాలా డిఫికల్ట్ కదా అట్లీస్ట్ ఫర్ చెప్పిండు కళ కానీ ఈ రాజు చెప్తాను కళ గురించి నేను కలగా నన్ను మీరు ఇంటెలిజెంట్ ఫెలోస్ కదా నేను మిమ్మల్ని ప్రపంచం నుంచి అంతా తీసుకొచ్చిన ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఎట్లుంటుందో బబులు ఆ రోజుల్లో అట్లా ఉండేది ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ అనేది ఎట్లా తయారో మీకు చెప్పాలి నేను నైన్టీన్ నుంచి నైన్టీన్ నుంచి యాక్చువల్ అయితే గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అని ఒకటి వాళ్ళు స్థాపించారు వాళ్ళ ప్రెసిడెంట్స్ ఏంటంటే ప్రపంచం నుంచి హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అంతా అమెరికాకి రావచ్చు మీరు వచ్చి మీ ఐడియాస్ని ఇక్కడ కొనసాగించుకోవచ్చు మీరు బిజినెస్లు చేయొచ్చు మీరు ఇన్వెంట్ చేయొచ్చు మీరు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అంతా అమెరికాకు పోయరు నైన్టీన్ ట్వంటీస్ నుంచి ఈరోజు వరకు కాబట్టి ఆ దేశం ఈరోజు సూపర్ పవర్ కావడానికి కారణం ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ నోబల్ ప్రైజ్లు అన్ని ఆ దేశంలోకి వస్తాయి కదా గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అన్ని ఆ దేశాలకి వెళ్ళి ఉంటాయి బబుల్ని కూడా ఒకప్పుడు అట్లనే ఉండే నెహ్గత్ నజర్ ఏం చేసేవాడు దేశాల మీద యుద్ధానికి పోయి అక్కడ ఇంటెలిజెంట్ యంగ్స్టర్స్ అందరినీ పట్టుకొచ్చుకుని దేశాన్ని కట్టుకున్నాడు అట్లనే దానియలు షద్రక్ మిషక్ అభ్యర్థు ఏమైనా కదా హైలీ ఇంటెలిజెన్స్ ఫెలస్ వీళ్ళంతా అట్లా బబులోని కట్టుకున్నారు వాళ్ళు అట్లా బబులోన్ కాబట్టి అమెరికాని చూసినప్పుడు అంతా అమెరికా ఒక బబులోన్ లాగా కనిపిస్తుంటది కానీ ప్రభు మనం చూపించడం లేదు ఈ లోకం అంతా బబులోన్ లాగా ఉందని చూపిస్తాడు మనం ఎన్నో ప్రవర్శనలు చూస్తుంటా సంబంధించిన బైబుల్లో హోల్ వరల్డ్ ఇప్పుడు బబులోన్ లాగానే కనిపిస్తూ ఉంటది కానీ కాబట్టి అందుకే మనకి ఈ లోకంతో ఏ పని లేదంటాడు ప్రభు అవసరం లేదంటాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి నేను చెప్పాను కళ కానీ మీరు చెప్పాలా కళ దాని భావం కూడా అప్పుడు మిమ్మల్ని ఇంకా శిక్షిస్తా నేను కళ చెప్పాను నేను మర్చిపోయాను కానీ మీరే దాన్ని చెప్పాలా అర్థం చేయాలా లేకపోతే మిమ్మల్ని అందరినీ సంహరిస్తా అని మీరు ఎంత ఇంటెలిజెంట్ ఫెలోస్ మళ్ళీ మీరు చెప్పాలా కదా హైలీ ఇంటలెక్చువల్స్ అయినా కానీ మీరు చెప్పలేకపోతే అంటున్నాడు అప్పుడు వాళ్ళందరూ ఆ హైలీ ఇంటెలెక్చువల్ ఫెలోస్ అంత నిర్మూలమైపోతారు కదా దానియలు అనేవాడు లేకపోయింటే హైలీ ఇంటెలెక్చువల్స్ అంతా డిసైపేర్ అయిపెట్టాలి దేశంలో నేను ఎప్పుడట్లా అనుకుంటా అందరిని చంపేస్తుండే రాజు దానియలు ఒక్కడ లేకపోతే ఇంటెలిజెంట్ ఫెలోస్ ప్రొఫెసర్సు సైంటిస్ట్లు అందరు డిసైపేర్ అయిపెట్టాలి ఆ దేశంలో ఇప్పుడు ఏం జరిగింది ఆరు వర్షంలో తెలియజేసిన ఎడలా దానములను బహుమాను మహా ఘాత కలను కళాభావము కలను తమరి దాసులైన మాకు చెప్పని ఎడలా చెప్పిన ఎడలా మేము దాని భావమును తెలియజేసని మరలా పత్రిత ఇచ్చింది అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పు అనగా నేను మరిచి మీరు చూసి కలహమును కళాహారంలో చేయవాలని అందుకు కల్దీయులు ఇలాగే భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పదరు చూడండి కల్దీలు ఏమంటున్నారు వాళ్ళు అస్ట్రానర్స్ వాళ్ళు అస్ట్రానర్స్ కల్దీయులు అవన్నీ ప్లానిటరీ మూవ్మెంట్ స్టడీ చేసేవాళ్ళు వాళ్ళు కల్దీలు ఏమంటుందంటే భూమి మీద రాజు అడిగిన సంగతి చెప్పజాలడు భూమి మీద ఏ మనుషుడు రాజు సంగతి చెప్పజాలడు ఈ రోజు మనం అట్లనే అనుకుంటామా ప్రాఫెసిస్ బైబుల్ ప్రాఫెసిస్ మనుషులకి అర్థం కావని ఒక సైంటిస్ట్ అంటున్నాడు ఇవి అన్ని ఉతాయి ఇవన్నీ స్టోరీస్ ఇవి ఇవేమి నెరవేరవని అంటే నువ్వే రీతిగా సపోర్ట్ చేసుకుంటావు నేను నీ వాక్యాన్ని నీ బైబుల్ని నువ్వు ఎట్లా డిఫెండ్ చేసుకుంటావు నువ్వు చేసుకోవాలి కదా నీ ఫైత్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలా కదా ఏ రీతిగా ప్రొటెక్ట్ చేసుకుంటావు ఎవరు చెప్పలేడు అంటే తప్పక మనం చనిపోతాం అనుకుంటారు వాళ్ళు తీర్మానించుకున్నారు ఇక మేము ఎట్లా చనిపోతాం ఎందుకంటే ఎవరు చెప్పలేడు కానీ చూడండి ఒక వ్యక్తి ఉంటాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చె పదహారు చూడండి అప్పుడు దానియలు రాజ సన్నిధికి రాజసాన్నిధికి పోయి స్వప్న భావం స్వప్న భావం తెలియజెప్పై తనకు సమయము చూడండి తనకు తన తనకు సమయము దయచమని రాజును బ్రతిమిలాడి ఈ విషయం మీరు బాగా తీసుకోవాలి చూడండి ప్రార్థన చేయంగానే జవాబు వస్తుంది కాదు నీకు కొంత సమయం అవసరం కొంత టైం కనిపెట్టాలా నీ సమస్యల నుంచి విడుదల పొందాలంటే కొంత ప్రార్థనలో సమయం కనిపెట్టాలా ఈరోజు ప్రార్థన చేస్తే రేపు పొద్దునస్తారు అది ఈ టైం ప్రకారంగా ఈ ట్వంటీ అవర్ క్లాక్ ప్రకారంగా కానీ దేవుని దృష్టిలో టైము ముందుకు పెరకాలకి వెళ్తా ఉంటుంది మనకి ఎన్నిసార్లు చూపించింది కాబట్టి మనం ఆయనకి చోటు ఇవ్వాలా ఆయన టైంకి చోటు ఇవ్వాలా ధాన్యాల నుంచి నేర్చుకోవాల్సిన విషయం అది నువ్వు కాబట్టి కొంచెం సమయ కొంచెం సమయమి తనకు తన సమయం అనుగ్రహించమని రాజును బతిలాడాడు అప్పుడు దాని తన ఇంటికి పోయి తన స్నేహితులైన హన్యన్య హనన్యాకును మిషలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను తగిన నశించిపోకుండా ఆ కళ యొక్క మర్మ విషయంలో చూడండి పరలోకమందు కటాక్ష నిమిత్తమై ఆయన వేడుకున్న చూడండి వారిని హెచ్చరించ పని కూడా అదే మన మీద ధాన్యాల గొప్పలం కాదు కానీ నేను చెప్తుంది ఏంటంటే మనము మనుషుల్ని ప్రార్థనలో నడిపించాలా అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది అది సీక్రెట్ ప్రభు మనం చూపించింది ఏకీభించే ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది కాబట్టి అందుకే మనం ఎంకరేజ్ చేస్తాం న్యూ జే బ్రదర్ న్యూ జయ బ్రదర్ న్యూ జయ బ్రదర్ అందరం ఏకీభవించి ప్రార్థన చేసినామంటే ఖచ్చితంగా ఇక్కడ విజయం వస్తుంది అది గ్యారంటీ మన నేను చెప్తుంది కదా అది ప్రభు చెప్పింది ఏకీభవించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దానికి జవాబు వస్తుంది కాబట్టి అందుకే కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ అది చిన్నప్పుడు ఎవరో చెప్పేట విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని ఎవరో చెప్పారు వెనకడికి కాబట్టి చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మమ్మల్ని అటనే నించారు కాబట్టి మాకు తెలుసు ఈ రోజు కూడా మేము మా కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉంటాం ఫ్రెండ్సలు పిల్లలు అంటారు లే మేము నిద్రపోతాం రేపు పొద్దున్నే కాలేజ్ పోవాలంటారు లేదు ఫైవ్ మినిట్స్ అయినా చేసుకుంటాం నీ రూమ్ నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకో మేము మోకాలు నుండి ప్రార్థన చేసుకోవాలి నేర్పించారు చిన్నప్పటి నుంచి ఆ రీతిగా మనము ఏకేపించి ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు మరి ఎందుకు కొన్నిసార్లు ప్రొటెక్షన్ లేదంటే బహుశా మన ప్రార్థనలు ఆ లేవేమో ఏకీభవించి చేసే ప్రార్థనలు దానియలు తన ముగ్గురు స్నేహితులు వీళ్ళందరూ ఏ రీతికి మీకు తెలుసా ఇర్మియాకి సమకాలి కూడా యాక్చువల్గా ఆ నెప్పు రాజు ఆ దేశం యుద్ధానికి వచ్చినప్పుడు మొత్తం అందరిని సంహరించి ఎవరసలని బందీని మీద ఎవరైతే విధేత చూపించినారో వాళ్ళు బ్రతికిపోయారు ఎవరైతే అవిధేత చూపించారో వాళ్ళని ఆ రాజు అట్లా విధేత చూపించిన ఈ ముగ్గురు స్నేహితులు వాళ్ళందరినీ ఇప్పుడు దేవుడు లేపబోతున్నారు అక్కడ చూడండి వాళ్ళు కూడా అంతే కదా బంధింపబడి చెరసలలోకి పోయి అక్కడ నుంచి ప్యాలెస్ కి అడుగు ఇప్పుడు ప్రిజెంట్ నుంచి ప్యాలెస్ మన జీవితాలు కూడా అంతే బంధింపబడ్డ జీవితాలు అంధకార జీవితాలు చీకటి జీవితాలు పాపపు జీవితాల నుంచి ప్రభు బయటికి తీసుకొచ్చి మనల్ని రాజులుగా చేసాడు ముక్త మినిస్టర్స్ కాదు కదా మనం మినిస్టర్స్ కాదు రాజుల్లో చేసిండు దేవుడు రాజుల వంశంలో మనల్ని నిలబెట్టుకున్నాడు ప్రభు కాలలియ కాబట్టి ఇప్పుడు ధాన్యాలు లేపబోతుండ్రు దేవుడు ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలా అయితే ఇవి మీరు చదివినారు గాని వాళ్ళు వాళ్ళ దేవుడు ఆ రీతిగా లేపినప్పుడు వాళ్ళు రీతిగా సాక్ష్యం ఇచ్చారు దేవుడికి అవి మీరు నేర్చుకోవాలా మిమ్మల్ని కూడా లేపండు మిమ్మల్ని కూడా లేపుతున్నాడు మళ్ళీ ఏ రీతి మీరు అని సాక్ష్యం ఇవ్వాలా అవి ఆ సీక్రెట్ సీరెస్ నేర్చుకుంటే మిమ్మల్ని శాశ్వతంగా ఆ కాలంలో పెడతాడు అక్కడ ఆ ప్రాంతంలో నిలబెడతాడు లేకపోతే దీంట్ కదా సరేండి చూడండి చూడండి ఏమైంది అక్కడ దాని ప్రార్థనకి జవాబు వచ్చింది దానికి నెప్పుక దేశానికి ఎట్లా చూపించాడు దర్శన రీతిగా దర్శన రీతిగా అంటే అదే బ్రాడ్కాస్ట్ చేసినట్లు టీవీ లో బ్రాడ్కాస్ట్ చేసినట్లు ఆయనకేమో కలొచ్చింది ఈయనకేమో దర్శనం వచ్చింది రెండింటికి డిఫరెన్స్ ఉంటది కదా కళ అంటే నిద్రపోయినప్పుడు గాఢంగా కలిగేది దర్శనం అంటే ఏం తెలుసా మీరు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించేది మీ ఆత్మీయ నేతలను కనిపిస్తే దర్శనాలు రెండింటినీ నమ్ముతాం మనం కాబట్టి చూడండి దానియలకి దర్శనం కలిగింది రాజుకి కళ కలిగింది ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి డిఫరెన్సెస్ తర్వాత దానియలకి బయలుపరిచిన వాడు దేవుడు ఆ కళని ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది నెప్పు జీవితం ఏం కావాలా ఎవరికి తెలియదు నేను ఎవ్వరికి చెప్పలేదు వీనికి ఎట్లా తెలిసింది అని అనుకోవాలా లేదా ఇప్పుడు జరుగుతుంది అదే చూడండి చూడండి దేవుడు నీకు బయలుపరిచినప్పుడు వాక్యాలు మనకి ఎన్నెన్నో వాక్యాలు బయలుపరచాడు దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైన వాక్యాలు బయలుపరిచినప్పుడు దేవునికి వదనాలు చెప్తా ఉంటాం దేవా నీకే వదనాలు ప్రభావ థ్యాంక్ యూ ఈ రోజు నాకు ఈ వాక్యం దొరకకపోతే నాకు రిలీజ్ రాకపోయాడు టెన్షన్ నుంచి ఫ్రీ కాకపోయేవాడిని నేను నీకు ఎంతో వంద చేస్తుంటావు థ్యాంక్స్ గివింగ్ అంటాం కదా ఆ రీతిగా ఎట్లనగా దేవుడు యోగములను యుగములు అన్నిటను చూడండి దేవుడి నమస్థితి నందును గాక ఆయన మహిమ పరుచుడు దేవుడిని ఎందుకంటే దేవుడు తప్ప ఎవరు బయలుపరచారు కాబట్టి తర్వాత ఆయన కాలమును చూడండి ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఆయన కాలంలను సమయమును మార్చేస్తాడు ట్రాన్స్ఫార్మ్ చేసి పడేస్తాడు కాలంలను సమయంలో మొత్తం వంకర్ చేస్తాడు అది విధానం దేవుని విధానం అందుకే ఈ క్యాలెండర్ పోతే మనం ఫెయిల్ అవుతాం ఈ క్యాలెండర్ ప్రకారంగా పోవద్దు మనం ఆయన కాలాలు వేరే ఉంటాయి ఈ క్యాలెండర్ ప్రకారంగా అందుకే చాలా మంది పాస్టర్స్ ఈ క్యాలెండర్ ప్రకారంగా ప్రాఫెసీస్ చెప్తా ఉంటే అవన్నీ ఫెయిల్ అవుతుంటే వాళ్ళు డిసైపర్ అయిపోతారు సేవలకి వెళ్ళే చాలా మందిని చూసి నేను ఓ ఈ సంఘం ఎత్తబడబోతుంది అనేసి చాలా మంది గొప్ప గొప్ప సేవకులు వచ్చారు ఈ రోజు నైట్ సంగం ఎత్తబడబోతుంది అని ఒక డిఫైన్ చేసిండే టైం ఆ రోజు రాత్రులు అందరూ వర్షిప్ చేస్తున్నారు టూ ఓ క్లాక్ అయిపోయింది వన్ క్లాక్ అయిపోయింది త్రీ క్లాక్ అయిపోయింది అక్కడే ఉన్నారు వాళ్ళు ఫెయిల్ అయిందా లేదా ప్రాఫసీ మనుషుల తలంపుల వల్ల కలగదుస్ దైవావేశం చేత కలగాల్సిందే వాటి బైబుల్ వాక్యానికి అనుగుణంగా ఉండాల్సిందే ఇప్పుడు దాని వెళ్ళిపోయిందని ప్రా రాజుకి చెప్తుంది ఎక్కడ చూడండి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా రాజులను త్రోసి వేయమించు నియమించు ఉన్నవాడను వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించే వాడు అయినాడు ఈ విషయం మనం ఎప్పుడు మనం ఇవ్వాలి ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాల రాజులను నియమించేవాడు ఆయనని త్రోసిపుచ్చేవాడు కూడా ఆయననే నిన్ను లేపుతుంటాడు నిన్ను క్రిందికి పడేస్తా ఉంటాడు ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఆయన రాజులను లేపుతా ఉంటాడు ఎందుకైనా పడకుండా పడవేస్తా ఉంటాడు అనేసి ఫరు జీవితం చూసినాం ఫోన్ అంత పైకి పెట్టి పడవేసాడు నెబుక పైకి పెట్టి పడవేసేయండు ఆ నెబుక రెండో దర్శనంలో అదే చూస్తాం మనం రెండో కలలో నెబుకర్ రెండో కళ కలుగుతుంది ఆ రెండో కళ అర్థం కూడా దీనిలాగానే ఉంటది ఈ దర్శనం ఎట్లుంటది ఈ దర్శనం గురించి క్లుప్తంగా చెప్తాను అందులో బంగారు ప్రతిమగా అనిపిస్తుంది ఆ బంగారు దాని తల రాజుకి సాదృశ్యంగా చెప్తాడు నెబద్ నిజర్ కి ఈ ఈ ప్రతిమ నీ రాజ్యానికి సాదృశంగా ఉంది నీ తర్వాత నాలుగు రాజ్యాలు రాబోతున్నాయి ఆ నాలుగు రాజ్యాలు ఏ రీతిగా ఉంటాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటాడు ఆ దర్శనంలో కాబట్టి ఆ నాలుగు రాజ్యాలు గతంలో ఉండే ఈజిప్ట్ బాబెలోను పర్షియా గ్రీస్ ఆ ఈ వీటి చెప్తాడు దాని తర్వాత మన కాలంలో రెండు సంవత్సరాల నుంచి ఇదే దర్శనం నెరవేరుతా ఉంది ఇంగ్లాండ్ రష్యా జర్మనీ యుఎస్ ఈ నాలుగు దేశాలు ఇవన్నీ గతించిపోయినాయి ఇప్పుడు ఇంకొక నాలుగు దేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అవి మనకు తెలుసు ప్రవచనంలో ఈ నాలుగు గుంపుల గురించి దేవుడు మనకు చూపిస్తుంటాడు ఈ ప్రవచనం ఈ దర్శనము ఆల్రెడీ టూ టైమ్స్ నెరవేరింది ఆ ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో నెరవేరింది మన కాలం వరకు నెరవేరింది ఇక మీదట ఇంకొక రీతిగా నెరవేరుతుంది ఎందుకంటే పాతవి గతించి సమస్తం కృతమైనవి ఇవన్నీ ఆత్మీయ దర్శనంలో నెరవేరుతున్నాయి ఈ నాలుగు గుంపులు ఈ నాలుగు రాజ్యాలు మనకి చర్చలో కనిపిస్తా ఉంటాయి ప్రతి చర్చలో కనిపిస్తుంటే ప్రపంచం అంతటా అవి నేను అంత డీటెయిల్ గా మీకు ఇప్పుడు చెప్పాను కానీ ఆసక్తి ఉంటే మీరు వాటిని నేర్చుకోవచ్చు సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళకి చెప్తాంటారు అక్కడక్కడ వాక్యాలు వాళ్ళ దగ్గర గురించి మీరు నేర్చుకోవచ్చు కానీ ధాన్యాలు ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఏమని ఆయన మరుగు మాటలను మర్మములను బయల్పరచును అంధకారంలోని సంగతులను చూడండి ఆయనకు తెలియను ప్రభుకి అన్ని తెలుసు నాకు అనుగ్రహించిన్నావు నువ్వు ప్రార్థన చేస్తావు ఆ రీతిగా నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేయాలి నాకు అనుగ్రహించిన ప్రభు ఇవి ఆల్రెడీ నాకు జ్ఞానం అని ఆయన మహిమ పరుస్తున్నాను మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నేను గనపరచున్నాను కాబట్టి ఆయన ఏ రీతిగా ప్రభుని గనపరుచడు ఎవరికి అంతుబట్టనిది దానికంతుబట్టిందంటే ప్రభు తప్ప ఎవరు అనుగ్రహించలేడు దాని నాలుగవ అధ్యాయంలో చూస్తాం ఈ నెబద్సరికి ఇంకొక కల కలుగుతుంది ఒక పెద్ద చెట్టు బ్రహ్మాండమైన వృక్షం అది ఆ వృక్షంలో మనం చూస్తాము ఇప్పుడు వద్ద డీటెయిల్ గా మీరు తర్వాత చూడండి ఆ వృక్షం మీద రకరకాల ఆకాశ పక్షులు ఉంటాయి ఆ వృక్షము నీడన రకరకాల చతుస్పాద జంతువులు ఉంటాయి కదా వాటి గురించి చూస్తాడు దాని చెట్టుని నరికి ఆ కళలో చెట్టుని నరికి అవన్నీ ఏమైతాయి ఆకాశ పక్షులు జంతువులు ఏం కావాలా ఆ ఇది ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా మీరు ఆ దర్శనం దేనికి సంబంధించింది అది మన కాలంలో నెరవేరే దర్శనం ఆ మొదటి బొమ్మలకు సంబంధించిన దర్శనము ఈ చెట్టుకి సంబంధించిన దర్శనం ఒకటే యాక్చువల్గా యోసప్పు కలిగిన దర్శనములు ఈ దర్శనాలు కూడా ఒకటే అందులో ఆత్మీయ సత్యం ఏంటంటే మొదటిది ఇందాక దానియాలు ఏరితిగా ప్రభుని స్థుతించో ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి ప్రభు ద్వారానే ఇవి నెరవేరల ప్రభు తప్ప ఎవరు ఇవి చెయ్యరు అది నీ విశ్వాసం నేను ఎంత ప్రయత్నించినా కావు ఎందుకంటే నీ మానవ తలంపులు మానవ ప్రయత్నాలు ఫెయిల్ అవుతా ఉంటాయి ఆయనకు చోటు ఇవ్వండి పేతి దశలో ఆయనకు చోటు ఇచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని లేపుతా ఉంటాడు దాని తర్వాత మీరు ఆయన మహిమ పరచండి సిగ్గుపడేది లేదు మనం సిగ్గుపడద్దు ఆయన ఎప్పుడు మహిమ పరుస్తూనే ఉండాలి దాని తర్వాత సమస్తం ఘనత మహిమ ఆయనకే ఇవ్వాలా మనం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దాని తర్వాత నిన్ను బందీకారం నుంచి లేక కారాగారం నుంచి నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని వస్తున్నాడు కాలం నుంచి నిన్ను సుఖానుభవమైన జీవితాన్ని నడిపిస్తున్నాడు మనం అందరం దానికోసపడుతున్నాం ఇప్పుడు ఈ లోకమే ఒక పెద్ద ప్రిజన్ ఎంతమంది తెలుసు జీవితం ఇది ఒక అరణ్య మార్గం ఇక్కడ పాములు ఉంటాయి తేళ్లు ఉంటాయి రకరకాల జీవరాశులు ఉంటాయి ఎంత డేంజరస్ వరల్డ్ ఇది ఈ లోకాన్ని విడిచిపెట్టినాక నువ్వు ప్యాలెస్ కి వెళ్తున్నావు ఆ ప్యాలెస్ ఏ మన ప్రభు ఉండే స్థలం అంతా అది కాబట్టి పర్లోక రాజ్యం కొరకు మనం సిద్ధపడాలా అటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించాలా ఈ దర్శనాల భావం ఒకటే మనం అర్థం చేసుకోవాలా రాబో దినాల్లో చాలా భయంకరంగా ఉంటాయి జనం జనం ఇవన్నీ చూస్తూ ఉంటాం యుద్ధ సమాచారాల గురించి వింటా ఉంటాం కానీ మనం భయపడం ఎందుకంటే మన ప్రభు అన్నిట్లోకి తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఇందాక చూసినాం కాలంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన కంట్రోల్లో మనం ఉన్నాం కాబట్టి మనం దేని విషయాల్లో భయపడము ధైర్యంగా ముందుకు పోదాం మరి విశేషంగా ఆయన నీతి సత్యాన్ని ప్రకటించడం నేర్చుకోండి నేను అదే మీకు చివరి సీక్రెట్ మీకు చెప్తాను ఏంటంటే ప్రభు సన్నిధికి సన్నిహితంగా చిన్న గుంపు ప్రగణాలు చూపిస్తాను ఎప్పుడైనా మీరు దీర్ఘంగా చూడండి చిన్న గుంపు చాలా చిన్న గుంపు ఆయన సన్నిధికి చాలా క్లోజ్గా పోతారు పోయి లోపలికి వస్తూ ఉంటారంట లోపలికి పోతుంటారట వస్తుంటారంట మందిరంలోనికి కానీ గొప్ప జనము రక్షింపబడే వాళ్ళందరూ కొన్ని మైళ్ళ దూరంలో ఉంటారంట ఆ మందిరం నుంచి క్రిస్టియన్స్ అందరు పోతారు పోవరని ఎవ్వరు చెప్పాము అందరు పోతారు రక్షింపబడతారు అని ప్రభు నమ్ముకున్న పోతారు కానీ ఎన్నో మైళ్ల దూరంలో దాని వెలుగులో సంచరిస్తూ ఉంటారు కానీ దాని లోపలికి భూరాజులే పోతారంట భూరాజులంటే భూమిని పరిపాలించే వాళ్ళు భూరాజులంటే రక్షింపబడి సంపూర్ణమైన యథార్థతతో వినయంతో ప్రీతికరమైన సేవ చేసే సేవకులే అందులో పోతారు మనం ఆసక్తి కాబట్టి నువ్వు అందులో ఆ దాని కొరకు ప్రయాసపడాలా ఏం చేస్తే నేను ఆ మందిరంలోనికి అడుగు పెట్టగలను ఎందుకంటే ఆ మందిరానికి పన్నెండు గుమ్మాలు ఉంటాయి ప్రతి గుమ్మం దగ్గర ఇద్దరు దూతలు నిలబడారు అగ్ని కడ్గాలు పట్టుకొని ఎవరిని లోపల కొనియకుండా కాని భూరాజులు ఆటోమేటిక్గా పోతుంటారు ఎవ్వరు ఆపర్వాలని నువ్వు అట్లుండాలా నీ సేవ జీవితం అట్లుండాలా క్రైస్తవ కుటుంబంలో మనం పుట్టినప్పుడు ఈ సత్యాలు తెలవకపోతే వాటిని ఇతరులకు ఎట్లా చూపించగలం మనం మనకు తెలవాలి పరలోక రాజ్యంలో కూడా మిస్ట్రీస్ ఉంటాయి ఈ మిస్ట్రీస్ గురించి నేను ప్రయత్నించి నేర్చుకున్నాను అనేకలకు చూపిస్తున్నాను వాక్యపరంగా ఉంది కదా వాక్యం వాటిని గ్రహించాలా మనం కూడా ప్రభు చింతకు వెళ్ళాలా దూరం నుంచి చూస్తే ఏం లాభం పరలోకంలో భయం కూడా అయిపోయాయి నీ లైఫ్ ఆ వెలుగులోనే సంచరిస్తా ఉంటావా సదాకాలం ఆయన సన్నిధికి పోయి ఆయనతో పాటు సంభాషించాలా ఒక తో కుమారుడు సంభాషించినట్లు కుమార్తె సంభాషించినట్లు మనం సంభాషించాలా అటువంటి జీవితం ప్రభు మనకు అందరికి ఆ ప్రయాసం కొరకు మనం పోరాడదాం ఈ లోకంలో మంచి పోరాటం పోరాడదాం అటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం కండి మూసుకొని పరశుద్ధ తండ్రి మీకు వందాలని ఓ రజ్ మరి యువసేపు విషయంలో చూపించినారు ఆ పిట్ ఆయనకి తన మళ్ళీ కందకంలో నుంచి కారాగారంలోనికి కారాగారంలో నుంచి అంతఃపురంలోనికి మీరు నడిపించినారు లేవనెత్త వాళ్ళు మీరే పడగొట్టే వాళ్ళు కూడా మీరే దేవసేపు జీవితంలో ఎన్నో సేవలు అనుభవించిండు కాని ప్రభావ ఆయన చివరి దశలో మీ అందు ఆనందించినట్లు మేము చూస్తున్నాం జీవితం అంతే బంధింపబడి సంఖ్యలు వేయబడి ఒక బానిసలాగా ఈడ్చుకునబడబోయిండు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కనీ విని ఎరగని దేశానికి భాష తెలియని దేశానికి వెళ్ళి అక్కడ తండ్రి శ్రమ అనుభవించినాడు కానీ అక్కడ భాషలు నేర్చుకున్నాడు అక్కడ నాలెడ్జ్ సంపాదించుకున్నాడు కానీ మిమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసిండు మీకు ఎంతో ప్రియుడుగా జీవించిండు అతనికి మీరు ఎన్నో బయలుపరిచినారు ప్రభా దానిలో నువ్వు బహు ప్రియుడవు అని సాక్ష్యం పొందిండు అవును ప్రభా అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని సాయంత్రం ప్రార్థిస్తున్నాం అటువంటి ధాన్యాల్ని మీరు నంబర్ టూ మినిస్టర్గా ప్రపంచానికి తయారు చేసింది బబులోను ప్రపంచాన్ని అంతా పరిపాలించింది ఎంపిక ప్రపంచానికి రాజు అటువంటి రాజ్యంలో నంబర్ టూగా మీరు అతని లేవనెత్తన్నారు ఈ గృహంలో కూడా మీరు అనేకమైన ఆ రీతిగా లేవనెత్తున్నారు ప్రభావా అవినీతిగా లేవనెత్తన్నారు కానీ మేము ఎందు నిమిత్తం ఆ స్థితికి ఎదిగినామో అది మేము గ్రహించాలా మిమ్మల్ని ఎట్లా మహిమపరచాలా నిక్కరు గర్వంతో నిండినట్లు మేము చూస్తాం రెండవ దర్శనంలో ప్రభావ రెండవ కళలో దాని తర్వాత పతనం అయిపోయినట్లు మేము చూస్తున్నాం నేను కానీ మేము ఆ రీతిగా గర్వించడానికి మేము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా అని పాట పాడుతున్నాం బ్రవ్వ అవున సమస్య నువ్వు ఇచ్చినవేనైనా కాబట్టి మిమ్మల్ని మేము పరుస్తున్నాం ఈ కుటుంబాన్ని తనమని బలపరచండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్న విధానం యేసు పరిశుద్ధ నామామ్మ కాలేలియ ప్రభావం గొప్ప గొప్ప సేవకులను ఈ ప్రాంతాలకి వెళ్ళి తీసుకుని ప్రార్థిస్తున్నాను భూతాల క్రిందలు కావాలా ప్రభావ మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టాలా మీ యొక్క మార్గాన్ని మేము వెంబడించాలా అనేక లొక్క మార్గాన్ని ప్రకటించాలా అక్కడి ప్రకటించే బిడ్డలుగా ఈ కుటుంబాన్ని తయారు చేసి మీ రాకడవలసిన ముఖ్యంగా ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాం ఏసు పరిశుద్ధ నామం హాలనీయ ఆవును సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ఇక్కడ అవున ప్రభావ సంపూర్ణమైన సమాధానం దయచేయండి దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా నిరీక్షణ కలిగి ధైర్యంగా మీ అందు ముందు పోయేలాగా ఈ కుటుంబీకులను తయారు చేసి మీరు సిద్ధపరచుకోమన్ నాయక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికి మరి ముఖ్యంగా గృహస్థలకు సదాకాలం తొడైన